సోమశ్రవస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వ శన్మోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరపరా బుద్ధిర్జామసమ్మోహ క్షమాచందుఃఖం భవ భావ్యా అహింస సమతానం యశో భావా భూతనా పృథద్విధా ఇది ఒక వాక్యం రెండు శ్లోకాలు కలిపి ఒక వాక్యం దీనికి అవతారికే శంకర్లు ఇలా అంటారు ఇత అహం మహేశ్వర శ్లోకా సో సర్వలోక మహేశ్వరం ఈశ్వరుడు లోకమహేశ్వరం మన ఉండే క్రితం క్రితం శ్లోకంలో లోకములకు గొప్ప ఈశ్వరుడు గొప్ప ఈశ్వరుడు అంటే ఈశ్వరులలోకెల్లా ఈశ్వరుడు అని మనం గత శ్లోకంలో చూసుకున్నాము దానికి హేతువు ఏమి ఈ కారణంగా ఈ కారణంగా ఈశ్వరుడు ఈ ఈశ్వరుడు లోకమహేశ్వరుడు శివుడు ఆ పరమేశ్వరుడు లోక మహేశ్వరుడు ఈ కారణంగా అంతకుముందు ఆల్రెడీ ఒక కారణం చెప్పారు అజం అనా అయిన కారణంగా పరమేశ్వరుడు సకల లోకములకు శ్రేష్టమైన ఈశ్వరుడు శాసకుడు నాథుడు అని మనం చూసి ఉన్నాము ఆ విషయాన్నే ఇంకొక హేతుతో కూడా మరింత గట్టిగా నిర్ధారణ చేస్తున్నారు ఇతశ్చ అహం హేశ్వర లోకాంది కారణము చేత కూడా ఇత ఈ క్రింది కారణము చేత కూడా అహం లో మహేశ్వర నేను లోకములకు మహేశ్వరుడను అని వాచం శంకరుల యొక్క అవతారిక ఏమిటా కారణము అంటే భావా పృథద్విధా భూతానం మత్త ఏవంతి భూతానం అంటే భూతములకు అని అనే అర్థమే షష్ఠీ అంటే సంస్కృతంలో భూతానం అంటే తెలుగులో భూతములకు భూతములు అంటే ప్రేతములు భూతములు పిశాచములు అని అర్థం వస్తుంది మామూలుగా తెలుగు భాషలో భూతం అంటే ఆ వస్తుంది కానీ సంస్కృతంలో అలా ఉండదు సంస్కృతంలో భవంతి ఇది భూతాన్ని సో జన్మించినవి ఇందునవి భవంతి అంటే ఉందూనవి సో ఈ సకల ప్రాణులు కూడా భూతములు అనబడతాయి మీరు ఇది గమనించారో లేదో ఓ రకంగా ఈ సకల జనులు పిశాచములు వంటి వారే ప్రేతములు భూతములు పిశాచములు ఈ జగత్తు ఇది శ్మశానము అంటే పిశాచాలు ఎక్కడుంటాయి శ్మశానంలో ఉంటాయి ఈ జగత్తంతా శ్మశానమే ఎందుకు తెలుసు అండి సర్వత్ర సకల ప్రాణులు అలా మరణిస్తూనే ఉంటారు కొంచెం ముందు వెనక తప్ప దీంట్లో మిగిలినవాడు ఎవడూ లేడు బయటికి బట్టగట్టివాడు ఎవడూ ఉండడు అందరూ మట్టి మట్టిలో కలిసిపోయి వరే కాబట్టి ఓ రకంగా ఈ జగత్తంతా శ్మశానమే అంకైతేనే శివుడు శ్మశానవాసి అంటారు శ్మశానవాసి అంటే అర్థం ఏంటంటే ఈ జగత్తునకు ఆయన అధిష్ఠానమే ఉన్నాడు మరి శ్మశానం అంటే జగత్త శ్మశానం కాబట్టి మరి శ్మశానంలో భూతాలు ఉంటాయి కదా మరి భూతాలు ఎక్కడ ఉంటాయంటే మనందరం భూతాలమే ఈ భూతాల్లో తండ్రి భూతం పిల్లభూతం పెద్ద భూతం చిన్న భూతం ఈ విధంగా సో భూతాలన్నీ ఉంటాయి వీటన్నిటికీ ఆయన నాథుడు అలా మీరు చెప్ చెప్పచ్చు కానీ పరిహాసం కోసం అలా చెప్పినా అసలైన అర్థం ఏమిటంటే భవంతి భూతాన్ని ముందునవి పుట్టి జీవిస్తూ ఉంటాయి కొంతకాలం అటువంటి ప్రాణులకు భూతములు అని పేరు సో ఈ భూతములకు అంటే ప్రాణులకు అంటే మెయిన్గా మానవులకు అని అర్థం ఇక్కడ చెప్పే భావాలన్నీ సకల ప్రాణులకు కొన్ని గొప్ప అన్వయిస్తాయి వాటిలో కొన్ని ఇతర ప్రాణులకు అన్వయిస్తాయి కొన్ని అన్వయించవు జనరల్గా ప్రాణులకు అని అర్థం చెప్పినప్పటికీ దాన్ని కొంచెం మరి మరి కొంచెం సంకోచం చేసి మానవులకు మానవులకు ఈ భావములు ఇక్కడ లిస్ట్ కింద ఇచ్చారు భావాలు ఐ థింక్ భావాలు ఇచ్చారా రెండు మూడు ఐదు ఎనిమిది ఏడు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై యొక్క భావాలు ఇచ్చా ఈ మొత్తం రెండు శ్లోకాలలో లిస్టు ఈ భావములన్నీ కూడా మానవులకు నానుందియేస్తూ ఉంటాయి మత్తనుందియే ఈ భావములు వేరువేరు భావములు అనే ఏకరూపంగా ఉండవు పృథద్విధ వేర్వేరు ప్రకారములు కలిగిన ఈ భావములన్నీ కూడా మానవులకందరికీ ఎవళ్ళకి ఎక్కడ ఏ భావము ఏ సందర్భంలో కలిగినా ఈ భావములు ఈ లిస్టులో చెప్పిన భావములు అవి నా నుండియే వస్తాయి అని చెప్తున్నాడు ఇది చాలా విచిత్రమైన ప్రతిపాదన అంటే మరి మీరు కొంచెం ఓపెన్ మైండ్తో ఉండి మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఓపెన్ మైండ్ ఉండాలి మీరు ఆల్రెడీ ఏవో కొన్ని ఫిక్సేషన్స్ పెట్టుకుని ఆ శాస్త్రాన్ని వింటే ఉపయోగం ఉండదు ఓపెన్ మైండ్తో ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి మన ప్రభుత్వం ఎలా ఉంటుందంటే నేను ఇక్కడ ఉన్నాను దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు ఇది ఒక పెద్ద ఫిక్స్డ్గా ఉంటుంది కర్మ ఉపాసన అనే రెండు సందర్భాలలో కూడా నేను ఇక్కడ ఉన్నాను దేవుడు ఎక్కడో ఉన్నాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము కర్మ ద్వారా కానీ ఉపాసన ఉపాసన అంటే మానసికమైన క్రియ సో ఏ రూపంగా ఆరాధించినా నేను వేరు నేను దేవుడి కంటే వేరుగా ఉన్నాను దేవుడు నాకంటే వేరుగా ఉన్నాడు భిన్నంగా ఉన్నాము తర్వాత భిన్న దేశములతో ఉన్నాము నేనున్న దేశము ఇది దేవుడు ఉన్న దేశము దేశము అంటే స్థానము మరి ఒకటి అని మనం అనుకుంటాం తర్వాత కొంతమంది భక్తులు ఈ దేవుణ్ణి మేము దర్శించాలి అని కూడా అదొక అదొక లక్ష్యంగా పెట్టుకుంటారు చాలామంది ఆశ్చర్యం కలుగుతుంది నాకు నాతో అంటారు స్వామిజీ ఆ ఈశ్వరుని యొక్క అనుభవం రావట్లేదు ఈ మధ్యన వచ్చేది ఈ రావట్లేదు అన్న ఒక ఆయన నాకు కాకపోతే అప్పట్లో వచ్చేది ఈ రావట్లేదు అంటే అప్పట్లో ఏమొచ్చింది అంటే హఠాత్తుగా హనుమంతుడు అప్పట్లో కనపడుతూ ఉండేవాడు ఈ మధ్యన కనపడటం లేదు అని హనుమత్ భక్తుడ సో ఆయన అనుకుంటున్నాడు హనుమంతుడికి మధ్యన నాకు కొంచెం నా మీద కోపం వచ్చి ఉంటుందను అప్పట్లో కోపం లేదు ఈ కోపం వచ్చిందను లేకపోతే అప్పట్లో నేను పవిత్రంగా ఉండేవాడిని అంచేతన హనుమంతుడు నాకు కనపడేవాడు ఇప్పుడు నేను అపవిత్రన్ని అయిపోతున్నాను కాబట్టి నాకు కనపడటం దట్ ఈజ్ హిజ్ మెయిన్ ప్రాబ్లం నేనంటాను అపవిత్రత ఏమి లేదు లేవాయా అంత బెంగ పెట్టేసుకోకు నువ్వు అలాగంటి ఫిక్సేషన్ పెట్టుకుని ఇబ్బంది పడుతున్నావు నువ్వు అంటే మరి చెప్పండి దొరుకుతున్న అప్పట్లో అనువంతులు కనపడేవాడు ఇప్పుడు కనపడ్డ ఎందుకు మానేసేదంటారు అంటే నేను ఏం చెప్పను నా మనస్సులో ఉన్న మాట చెప్తే పాపం ఆయన నిరుత్సాహపడతాదని నేను ఏదో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది జాగ్రత్తగా ఆయన మనస్సుకి నచ్చేట్లా చెప్పాల్సి వచ్చింది నా మనస్సులో మాట ఏంటంటే అప్పట్లో నీ మనస్సు మా హనుమంతుడిని ఊహించగలిగింది కాబట్టి హనుమంతుడిని ఊహించి మనస్సు ఏది ఊహిస్తే అదే కనపడుతుంది సర్వము మానసమే అంత మానసమే మనస్సు హనుమంతుడిని పర్ఫెక్ట్ గా ఊహించినప్పుడు హనుమంతుడు కనిపించాడని అనిపిస్తుంది మనస్సు అదే మనస్సు ఇప్పుడు హనుమంతుడు కనిపించటం లేదు అని అనుకుంటున్నాయి మళ్ళీ అదే మనస్సు ఈసారి హనుమంతుడు కనిపించాడు అని అనుకుంటుంది అంతా కూడా మెంటల్ ప్రాజెక్షన్ తప్ప వేరే ఏమీ లేదు అని మాట నేను ఆయనకు ఆయన దాన్ని తప్పుగా అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హీ మే థింక్ ఐ ఆమ్ రెడిక్యూలింగ్ హిమ్ ఆయన ఏదో నేను పరిహాసం చేస్తున్నాను అనుకోవచ్చు లేకపోతే నాకు భక్తి లేదు నేను దేవుడు ఏడల భక్తి లేనివాడిని ఆయన అనుకోవచ్చు లేకపోతే ఆయనకున్న భక్తిలో కొంచెం భేదం రావచ్చు ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయి ఎలా చెప్తాం ఏం చెప్తాం సో అటువంటి దృష్టి ఏమిటి నేను ఎక్కడ ఉన్నాను దేవుడు ఎక్కడో ఉన్నాను నేను దేహము ఇంద్రియములు మనస్సు కలిగిన ఒకనొక వ్యక్తిని కాబట్టి దేవుడు కూడా అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దేహేంద్రియములు కలిగిన వ్యక్తులు అలాగే దేవుడు కూడా ఆయనకంటూ ఒక విశిష్టమైన దేహము ఆయనకేమో కొన్ని ఇంద్రియాలు మనస్సు కలిగినటువంటి మరొక వ్యక్తి ఒక పెద్ద వ్యక్తి అని ఆ విధంగా భావన చేసేటువంటి సందర్భంలో ఇటువంటి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి అంటే వీటిని ఇబ్బంది అంటే ఆ భావజాలానికి కొంచెం విరుద్ధంగా ఉన్నట్టు ప్రమాదం లేకపోలేదు నెంబర్ వన్ నెంబర్ టూ కొన్ని విరోధం ఆ భావజాలంలోకి ఈ ఫిట్ కాస్ఫిట్ కంప్యూటర్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్కం ప్యాటిబిలిటీ ఉంటారు చూడండి అలాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి చాలా ఓపెన్ మైండ్ తోటి వినాల్సి ఉంటుంది ఏదో పురాణ కాలక్షేపంలా వినడం కాదండే శాస్త్రం కదా సరే ఇది ఉపోద్ఘాతం మామూలుగా నాకు అలవాటు ఇలాంటి ఉపోద్ఘాతం చెప్తూ ఉండడం సో మళ్ళీ పాయింట్ దగ్గరకు వస్తే ఈ భావాలన్నీ కూడా మానవులకు ఎప్పుడు ఎక్కడ కలిగినా ఈ భావములు అవి నా నుండే వస్తాయి ఏ భావములండి ఇరవై ఒక్క భావములు ఏదైనా ఒక భావం తీసుకున్నాము బుద్ధి మొదటి భావము బుద్ధి బుద్ధి అంటే సూక్ష్మమైన విషయములను తెలుసుకునే సామర్థ్యము అని అర్థం అది బుద్ధి అంటే బుద్ధి అంటే ఇది యాపిల్ పళ్ళు ఇది మైకు ఆయన మా పక్కింటి అవి కోతులు అది దాంట్లో బుద్ధి ఉంటుందండి అది అది కూడా బుద్ధే కానీ ఇక్కడ బుద్ధి అంటే కొంచెం అంతకంటే కూడా కొంచెం గంభీరమైన అర్థాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది విభూతి యోగం కదా కాబట్టి బుద్ధి అంటే విభూతి అనదగిన బుద్ధి మామూలు బుద్ధి విభూతి కానీ సీదాసాదా బుద్ధి కూడా భగవంతుడి నుంచే వస్తుంది దాంట్లో సందేహం లేదు కానీ విభూతి అనే ప్రకరణలో బుద్ధి నానుండే వస్తుంది అన్నట్లయితే అది ఏమి బుద్ధి అది అంటే కొంత సూక్ష్మమైన విషయములను గ్రహించగలిగేటువంటి తెలుసుకోగలిగేటువంటి ఒక సామర్థ్యము మనిషి లోపల దాని పేరు బుద్ధి అది నానుండియే వచ్చు బుద్ధి ఆయన నుంచి వస్తుందిట బుద్ధి ఆయన నుంచి వస్తుందండి బుద్ధి గురించి కొంచెం చెప్తాను నేను బుద్ధి ఆయన నుండి వస్తుంది అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నట్టు మీరు ఆలోచించండి కదా మరి ఇప్పుడు డాల్విన్ సిద్ధాంతం ఎప్పుడైనా విన్నారా మీరు డాల్విన్ సిద్ధాంతం గురించి మీరు వినుంటారు డాన్ ఎప్పుడైతే తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడో అప్పుడు వెంటనే వాటికన్ చర్చ్ దాని మీద పెద్ద విరోధాన్ని ప్రకటించింది మేము ఒప్పుకోము డార్విన్ సిద్ధాంతాన్ని అని అప్పట్లో నైన్టీన్ ట్వంటీస్ లోనో థర్టీస్ లోనో డార్విన్ సిద్ధాంతాన్ని ప్రవచించినాడు అప్పుడు చర్చి వాళ్ళు అలాగా దాని మీద వ్యతిరేకతని సాటించారు ప్రకటించారు ఆ ఏ లెక్కల వ్యతిరేక వ్యతిరేకించారంటే డార్విన్ అనేవాడు డార్విన్ అనుయాయులు కూడా వీళ్ళందరూ నరకానికి పోతారు వీళ్ళు దైవ శత్రువులు అని ప్రకటించారు నన్ను నన్ను నేనేదో తిరుగుతూ ఉంటాను కదండి నన్ను ఎక్కడో కెనడాలోనో ఎక్కడో అడిగారు నన్ను హిందూ ధర్మంలో డార్విన్ గురించి మీ అభిప్రాయం చేయటండి నేను అన్నాను మాకేమ సమస్య ఏం లేదండి నేను చెప్పాను డార్విన్తో మాకు ఇబ్బంది ఇప్పుడు ఒక కోతుందనుకోండి అది కొన్ని తెలివితేటలుగా ప్రదర్శించింది అనుకోండి కొన్ని తెలివితేటల్ని మనిషి చూప తగ్గ తెలివితేటల్ని కోతులు కూడా ప్రదర్శిస్తూ ఉంటాయి అప్పుడు అది ప్రదర్శించింది అనుకోండి అప్పుడు మనం ఏమనాల్సి ఉంటుంది మనం భక్తులం కదా మనం ఏమంటాం చూడండి ఆ పశువుది జంతువు దానికి అన్ని తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు అని మనం అంటాం ఏమండ అని అయితే ఇప్పుడు అంతవరకు బాగుంది ఇప్పుడు దానికి అన్ని తెలివితేటలు ఇచ్చిన భగవంతుడు ఎక్కడున్నాడు అన్నది నెక్స్ట్ క్వశ్చన్ వ్యాటికన్ వాళ్ళు ఏమంటారంటే దానికి అన్ని తెలివితేటలు ఇచ్చిన భగవంతుడు హెదర్లో ఉన్నాడు అని దట్ ఈస్ ది వ్యాటికన్స్ ఫిలాసఫీ వ్యాటికన్స్ స్టాండర్డ్ వ్యాటికన్ అట్లా మన హిందూ ధర్మంలో కూడా కొన్ని తెగల వాళ్ళు అనేక సెక్ట్స్ ఉంటాయి హిందూ ధర్మంలో వాళ్ళు కూడా అలాగే ఉంటారు వాళ్ళు ఏమి వ్యాటికన్కి పెద్ద ఉన్నతంగా ఏమి అదే ధోరణలో నటిస్తూ అయితే హిందూ ధర్మంలో ఒక తత్వశాస్త్రం యొక్క పరిమళం ఉంటుంది కాబట్టి కొంత వాళ్ళు సర్దుబాటు చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది వ్యాటికల్గా ఆ ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఫిలాసఫీని దగ్గరికి రానివ్వరు కాబట్టి సో మొత్తానికి ఎవరు చెప్పినా ఈ పశువుకి ఇన్ని తెలివితేటలు భగ ఇచ్చిన భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అక్కడ ఉండి ఈ తెలివితేటలు దీనికి ఇక్కడ అని చెప్తారు దాన్ని నేమంటాడంటే చూడండి భగవంతుడు ఇచ్చాడన్నా మీరు ఏం పెట్టుకుంటారో దాని తెలివితేటలు దాని లోపల నుండియే వచ్చినవి ఇది డార్మిన్ సిద్ధాంతం డార్మిన్ ఏమంటాడంటే ఆ పశువు చూపించేటువంటి అడాప్టబిలిటీ చుట్టుపక్కల పరిస్థితులకు అనుగుణంగా అది తనలో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతుండే ఆ తెలివితేటలు ఆ ఇంటెలిజెన్స్ దానికి ఎక్కడి బయటికి రాలేదు దాని లోపల నుంచే వచ్చింది అని డార్గిన్ అంటాడు మన హిందూ ధర్మం హిందూ ఫిలాసఫీలో సమస్య లేదు ఈశ్వరుడు అక్కడ ఉన్నాడన్న వాడికి దాని గురించి చెప్పిన మాటకి విరోధం వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడికి ఇక్కడే వస్తోంది అంటే అక్కడెక్కడో ఉన్న ఈశ్వరుణ్ణి మీరు నిరాకరించినట్లు అని చేతను చర్చి ఒప్పుకోను ఒకప్పుడు దేవుడు అక్కడెక్కడో ఉన్నాడని భావించేవాడు కూడా దానికి అంగీకరించరు కానీ ఈ పశువు ఎక్కడ ఉన్నదో అక్కడే దేవుడు కూడా ఉన్నాడు నిజానికి ఆ పశువు లోపల అంతర్యామి అయి దన్నర్ కంట్రోలర్ అంటారు అంతర్యామి అంటే అటువంటి అంతర్యామి రూపంగా ఈశ్వరుడు గలడు అని మీరు అన్నారనుకోండి అప్పుడు సమస్య ఏమీ లేదు ఆ పశువు చూపించినటువంటి ఆ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది లోపల ఉన్న లోపల నుంచి వస్తుంది లోపల ఎక్కడి నుంచి వస్తుంది ఓ మహాశక్తి లోపల ప్రతిఫలిస్తూ ఉన్నది దాని అదిగో ఆ మహాశక్తి ఏ ఈశ్వరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఎక్కడైనా మీరు ఒక బుద్ధి యొక్క ప్రకాశాన్ని ఒక వెలుగుని మీరు చూసినట్లయితే ఓహో అదిగో ఈశ్వరుని యొక్క విభూతి అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా సో మీరు చైల్డ్ ప్రాడిజీ అని చూస్తూ ఉంటారు అంటే చిన్న వయస్సు ఉంటుంది బాలుడు కానీ బాలిక కానీ ఐదేళ్ళు ఏడేళ్ల వయస్సు ఉంటుంది కానీ చాలా గొప్ప తెలుగుతేటల్ని ప్రదర్శిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మీకు టీవీలో కూడా చూపిస్తారు ఈ చైల్డ్ ప్రాడేజీ సో ఆరేడేళ్ల కంట వయస్సు ఉండదు కానీ మనం పెద్దవాళ్ళకి తెలియని సంగతులు కూడా ఆ శివ ఆ పిల్లవానికి లేక పిల్లకి తెలుస్తూ ఉంటాం అప్పుడు అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారు అమ్మో ఈ ఈ బుద్ధిశక్తి ఎంత గొప్పదో అని ఇప్పుడు ఆ బుద్ధిశక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఆ లోపల నుంచే వచ్చింది బయట నుంచే వస్తుందండి లోపల నుంచే వస్తుంది లోపల నుంచంటే ఎక్కడి నుంచి వచ్చింది లోపల నుంచి అంటే రక్తం నుంచి వచ్చిందా కాలియన్ నుంచి వచ్చిందా లివర్ నుంచి వచ్చిందా లేకపోతే హార్ట్ నుంచి వచ్చిందా అదే వాటిల్లోంచి ఎలా వస్తుందండి అవన్నీ జడములు కదా బుద్ధిశక్తి ఆ మహిమ ఆ విభూతి లోపల హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్య రూపుడైన ఈశ్వరుని నుండి వచ్చినది కాబట్టి ఇక్కడ రెండు అంశాలు అదే బుద్ధి యొక్క ప్రతిభ మన ఎందు కనుక ప్రకటమైతే మనకి తెలుస్తుంది మనకి మంచి మంచి విషయాలు తోచుతున్నాయి బుద్ధికి ఆ మంచిగా నాకు నా బుద్ధి ఇప్పుడు చాలా బాగా పనిచేస్తోంది అని మనకి తోస్తుంది తెలుస్తుంది తెలిసినప్పుడు మనం వెంటనే ఇది ఈశ్వరుని యొక్క అనుగ్రహము అని మనిషి ఏం చేస్తుందంటే దేవ దేవుణ్ణి బుద్ధిని కలిపి ఉపయోగించుకుంటాడు దేవుడికి దండం పెడతాడు బుద్ధిని ఉపయోగించి ఒక చక్కటి విషయాన్ని ఆవిష్కరిస్తాడు దండం పెట్టుకుని బుద్ధితోటి మంచి విషయాన్ని ఆవిష్కరిస్తాడు కాబట్టి ఆ ఒక మంచి కార్యాన్ని నిర్వర్తించే ముందు ఎవడున్నారు దేవుడు ఉన్నాడు బుద్ధి ఉన్నది ఆ కార్యం సక్సెస్ఫుల్గా పూర్తి అయిన తర్వాత వీడు దేవుణ్ణి మర్చిపోయి ఆ బుద్ధిని నేననే తాదాత్మ్యాన్ని చెంది నేను మునగాన్ని అని అంటాడు ఇప్పుడు బిల్డింగ్ కట్టడానికి ముందు శంకుస్థాపన చేసినప్పుడు విఘ్నేశ్వరుడు పూజ చేస్తాడు ఈ సత్యనారాయణ స్వామిని పూజ చేస్తాడు వెంకటేశ్వర స్వామి ఓ దేవుడా నీ అనుగ్రహంతో ఇక్కడ బిల్డింగ్ నేను నిలపాలయా నేను ఎంతటి వాడిని నువ్వే నన్ను రక్షించాలని గట్టిగా పూజా తీసేస్తాడు బిల్డింగ్ కట్టడం అయిపోయిన తర్వాత ఆ దేవుణ్ణి వదిలిపెట్టేసి ఈ బిల్డింగ్ నేనే కట్టాను అంటాడు కాబట్టి బుద్ధి బుద్ధి యొక్క ప్రతిభ మీకు ఎక్కడ అది మీలోనే కనపడవచ్చు లేకపోతే ఇతరులలో కనపడవచ్చు అప్పుడు మీరు దాని ముందు ఈశ్వరుని యొక్క విభూతిని గుర్తించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ బుద్ధి నా నుండి వచ్చినది అని ఈశ్వరుడు చెప్తున్నాడు ఇప్పుడు చూడండి మీరు ఈశ్వరుణ్ణి మిస్ అయ్యేటువంటి అవకాశమే లేదు ఎక్కడ పడితే అక్కడ మీకు ఈశ్వరుని యొక్క అనుభవం కలగడానికి ఈ భావాలు చూసినట్లయితే ఇరవై ఒక్క భావాలు ఉన్నాయి ఆశ్చర్యం కలుగుతుంది అసలు ఈశ్వరుడు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అనువనువు ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు అని స్పష్టమవుతుంది ఆ భావాలని మనం చూస్తూ ప్రతి అడుగులో మనకి ఈశ్వరుని యొక్క విభూతి దర్శనమిస్తూ ఉంటుంది చుట్టూ సొసైటీలో మనలో ఇప్పుడు ఒక మంచి విద్వాంసుడు ఒక గొప్ప విషయాన్ని చెప్పాడనుకోండి అదే సభలో ఇంకో ఇద్దరు ముగ్గురు విద్వాంసులు అదే స్థాయికి చెందిన పండితులు ఉన్నారనుకోండి ఆ పండితులు ఏమనుకుంటారంటే అసూయ పడతారు అరే వీడికి ప్రతిభ చూపించేశాడే పది మంది ముందు వీడి పేరు సంపాదించేశాడే మనం కూడా ఈక్వల్ స్థాయి అయ్యి ఉంది కూడా ఆడియన్స్లో ఉండిపోయాడే మనము అని అసూయ పడతారు ఒక పండితుడికి ఇతర పండితుడిని చూస్తే అసూయ కలుగుతుంది కారణం ఏంటంటే ఆ పండితుడు ఏమనుకుంటాడంటే తన యొందలి బుద్ధి తన గొప్పతనం అనుకుంటాడు కాబట్టి ఇతరుని బుద్ధి వాడి గొప్పతనం అవుతుంది సో ఆ విధంగా బుద్ధికి అహంకారానికి ముడిపెట్టడం చేత తన బుద్ధికి గుర్తింపు లేకుండా వాడి బుద్ధికి గుర్తింపు వచ్చిందనేటువంటి అసూయలో పడిపోతాడు పడిపోయి అసూయే దుఃఖాన్ని కలిగిస్తుంది చూడండి ఎంత పొరపాటు చేస్తున్నాడు తనయందున్న బుద్ధి వాడియందు ప్రకటమైనటువంటి బుద్ధి ఆ సర్వేశ్వరం నుంచే ఆవిర్భవించింది అని తెలుసుకోగలిగాడనుకోండి వాడికి ఎంత ఫ్రీడమ్ ఉండిపోతుందో చూడండి ఒక గొప్ప ఫ్రీడమ్ ఏటి మనకంటే బుద్ధిమంతుల్ని ఎవళ్ళని కలిసినా మనము చిన్నదనాన్ని లేఖిధనాన్ని ఫీల్ కావాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నాకు కొంత వ్యాకరణం వచ్చు నాకంతా ఎక్కువ వ్యాకరణం వచ్చిన పండితుడు కనపడ్డాడు అనుకోండి ఆనందంగా ఉంటుంది ఎందుకంటే వారికి అసలు ఎంత గొప్ప పండితుడు ఆయన ఈయన ఎంత గొప్పగా ప్రకటమవుతోంది ఆహా ఈశ్వరుని కృప అని అనిపించిన వెంటనే ఆనందం కలుగుతుంది సపోజ్ ఆ వ్యాకరణలో మీకు డౌట్ వచ్చి నన్ను అడిగారు అనుకోండి నేను చెప్పేసాను అనుకోండి చకచక చక్క అనుకోండి అబ్బా స్వామీజీకి మంచి వ్యాకరణం వచ్చినాయి అని మీరు అనుకుంటే అప్పుడు నేనేమనుకుంటానంటే ఆహా ఈ వ్యాకరణం ఇలా వచ్చింది ఏది ఎప్పుడో మర్చిపోయామనుకున్నది తక్కువ గుర్తుకొచ్చిందే ఈశ్వర ఇంకా మన మీద ఉన్నది ఈ సెల్స్ బాగానే పనిచేస్తున్నాయి అని మళ్ళీ ఒక ఆనందం కలుగుతుంది కాబట్టి బుద్ధి యొక్క ప్రతిభ ఎక్కడ ప్రకటన చిన్న పిల్లవాడు కానీ పెద్దవాళ్ళు కానీ ఇతరులు ఎందు కానీ మన ఎందు కానీ పురుషులు ఎందు కానీ స్త్రీల ఎందు కానీ పెద్ద కులం వాడు ఎందు కానీ తక్కువ కులం ఎందు కానీ ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఎక్కడ బుద్ధి యొక్క ప్రతిభ ప్రకటమైనా మనము దానిని వెంటనే అలా ఆబ్జెక్టివ్గా గుర్తించి అది ఈశ్వరుని యొక్క మహిమయే అని మనం అనగలగాలి ఇప్పుడు ఏదైనా ఒక డిబేట్ చేస్తున్నాం డిబేట్ చేస్తుంటే మనం చెప్పిన దాన్ని ఎదరవాడు కాదన్నాడు అనుకోండి దాని మీద డిబేట్ అవుతూ అయితే ఆ డిబేట్లో ఎదరవాడు ఓ మంచి పాయింట్ చెప్పాడు అనుకోండి వాడు మనకి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మంచి విషయం మనకి తెలియని విషయం మంచి సూక్ష్మమైన విషయం చెప్తే ఓహో నీ ఎందు ఆ బుద్ధిశక్తి ఈశ్వరుని యొక్క కృప వల్ల బాగా ప్రకటమవుతోంది సుమా అని మనం అభినందించగలగాలి అంతేగాని మన ప్రతిపక్షం వాడు కాబట్టి మనం దాన్ని గుర్తించకుండగా నటించటం స తగదు అదేదో లేదని లేదన్నట్టుగా నటించుట తగదు కాబట్టి ఈ విధంగా ఎక్కడ ఎప్పుడు ఏ ప్రకారంగా బుద్ధి యొక్క ప్రతిభ వ్యక్తమైనను ప్రకటమైనను అది ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహమే అని గుర్తించి సో ఆ విధంగా మీరు చేయటం అభ్యసించినట్లయితే మీకు సమాజంలో మీరు ఇతరులతో వ్యవహరించే సందర్భాల్లో అనేక అంశాలలో ఇతరులు ఎన్నో ఒక గొప్ప ప్రతిభ మీకు భాషిస్తూ ఉంటుంది ఆ ప్రతిభ కనపడిన ఉంటున్నాయి అబ్బా ఏమి గొప్ప ప్రతిభది అని మీరు గుర్తిస్తారు దానివలన ప్రతిభని గుర్తించేటువంటి ఒక అద్భుతమైన సంస్కారం మనలో నిర్మాణం అవుతా మాత్రమే కాకుండా మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే అటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆ ఈశ్వరుని యొక్క మహిమ మనకు ప్రకటమవుతూ ఉంటుంది ఓహ్ ఇదే ఈశ్వరుని యొక్క మహిమ అది అవతారిక ఇతస్హం లోకానం మహేశ్వర సో ఈశ్వరుని యొక్క మహిమ ఇట్టిది సుమా అని విభూతిని గుర్తించడానికి అవకాశం ఉంటుంది మంచిది బుద్ధి ఒక భావం అది ఇంకా ఇతర చాలా భావాలు ఉన్నాయి అయితే చూడండి మన స్వభావం ఎలా ఉంటుందంటే కఠినం నా సరళం రోచతే అనే ఒక సామెత ఒకటి ఉంది సంస్కృతంలో సంస్కృతం సామెత సంస్కృతంలో కూడా సామెతలు ఉంటాయి సూత్రం ఈ సూత్రానికి అర్థం ఏంటంటే ఒకడు ఉన్నాడు వాడికి కొంచెం జీర్ణమవడం కఠినమైన పదార్థాన్ని మీరు ఆహారంగా ఇస్తే అది వాడికి జీర్ణం కాదు కఠినం నా తేలికగా జీర్ణం అయ్యి అది వాడికి రుచించదు ఎలాగండి పెద్ద సమస్య కదా మనం కూడా అదే ధోరణిలో ఉంటాం మీకు ఈశ్వరుని యొక్క దర్శనం కావాలి ఇలాగా నేను అదే చెప్పాను కదా హనుమంతుడి దర్శనం కావాలంటారు సో సపోజ్ హనుమంతుడు మీరు విధంగా భావన చేస్తున్నారో అదే మహాశక్తితో ఆయన తక్కువన వచ్చి మీ ముందు నిలబడ్డాడు అనుకోండి అప్పుడు మీరు అక్కడ ఉండరు ఎందుకంటే ఆయన వేగంగా తక్కువ వచ్చి మీ ముందు నిలబడితే ఆ మహాశక్తి ముందు మీరు ఆ గాలికి మీరు కొట్టుకుపోతారు ఏం చేస్తారు హనుమంతుడికి దండం పెట్టడానికి కూడా మీకు ఓపుకుండదు ఆయన వచ్చి మీ ముందు నిలబడితే కుంతీదేవి ఆవిడ దగ్గర మంత్రం ఉండేది ఈ కథ మీరు విన్నారు కథని ఊరికెళ్ళాలి ఇతరలుగా తీసేసుకుని సంతోషపడిపోకూడదు దాంట్లో ఎప్పుడు సందేశం అనుకుంటుంది కుంతీదేవి దగ్గర మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఏంటంటే దూరంగా ఉన్న దేవుణ్ణి దగ్గరికి పట్టుకొస్తుంది ఆ మంత్రం ఏమండి సూర్యుడు ఉన్నాడు అనుకోండి సూర్యుడికి దూరంగా ఉండి దండం పెట్టడంలో ఉన్న శోభ సౌకర్యం సూర్యుడు దగ్గరికి వస్తే ఉండదు మసే మఠాషాడు మసైపోతాడు సూర్యు సూర్యుడు దగ్గరికి రాకూడదు దూరంగానే ఉండాలి కానీ ఆవిడ దగ్గర మంత్రం ఉండదు ఆ మంత్రం ఏం చేస్తుందంటే దూరంగా ఉన్న దేవుణ్ణి దగ్గరికి పట్టుకొస్తుంది ఆ మంత్రం తెలుసుకుని ఉండిపోవచ్చు కదా ఆవిడ ఇప్పుడు దూరంగా ఉన్న దేవుణ్ణి దూరంగానే ఉంచేసి మనం దూరం నుంచే ఒక అన్నం పెడితే ఉండే శోభ దగ్గరికి పిలిచేస్తే సమస్య అయిపోతుంది ఆవిడ ఏం చేసింది చెప్పలకలం చేత ఆ దూరంగా ఉన్న దేవుణ్ణి దగ్గరికి పిలిచింది దగ్గరికి పిలిస్తే దేవుడు వచ్చి కూర్చున్నాడు ఆవిడ తట్టుకోలేదు అదే అదే నాకు వద్దు అంటుంది వద్దు అంటుంది నాకేమీ అక్కర్లేదు నువ్వు నువ్వు వెళ్ళిపోమంటుంది ఆయన అంటాడు వెళ్ళిపోవడం కుదరదు ఎందుకు పిలిచో నేను వచ్చి వచ్చానంటే ఇంకా దానికి ఏదో ఫలం ఉండాల్సిందే అంటాడు నాకే ఫలం వద్ద అందరినీ వెళ్ళి పిలిచా సో కఠినం నా పక్ష్యతే సరళం నా రోచతే దేవుడు దర్శనం కావాలి దేవుడు వచ్చి నీ ముందు నిలబడితే నువ్వు నిల నువ్వు అక్కడ ఉండవు దేవుడే వచ్చి నిలబడితే కాబట్టి దేవుడు దూరంగా ఉండడమే మంచిది ఇప్పుడు మీరు లీటర్ పాలు కొనుక్కుని కాఫీ కొద్దిగా కాఫీ తాగి కొద్దిగా టీ ఖర్చు పెట్టుకుని మిగిలిన ఏమో పెరుగు వేసుకుని మీరు కాలక్షేపం చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో లీటర్ పాలు ఉంటే మోడంత ఖర్చు మీ ఇంటికి బాలకృష్ణుడు వచ్చేటంటే వద్దు మా ఇంటికి బాలకృష్ణుడు వద్దు వీ ఓన్ వాన్ బాలకృష్ణ ఎందుకంటే ఆయన మొత్తం పాలు ఇంటికి తాగేసి లేచి మీరు కాఫీ తాగడానికి మళ్ళీ పాలు ఉండవు కాబట్టి బాలకృష్ణుడు గోకులంలో నంద గోకులంలో ఉండనివ్వండి మా ఊర్లో కార్లా కఠినం నా పచ్చ మళ్ళీ అంటున్నాను సరళం నా రోచతే కఠినమై అంటే ఈశ్వరుని యొక్క విభూతి ఈశ్వరుని యొక్క స్వరూపం మీదకి వచ్చేస్తే మీరు తట్టుకోలేరు కాబట్టి ఊరికే ఈశ్వర దర్శనం ఈశ్వర దర్శనం హడావిడి చేయకుండా ఈశ్వర దర్శనం మీరు అనుకున్నట్టు ఉండదు సో మీరు అలాంటి హడావిడి మానేసి సరళమైన ఈశ్వర దర్శనము నందు రుచిని మీరు సంపాదించుకోవాలి మీరు ఊహించిన విధంగా ఈశ్వర దర్శనం అయిపోతే మీ వల్ల కాదు మీరు హ్యాండిల్ చేయలేకపోతారు సో రథసప్తమి నాడు సూర్యుడు వచ్చి మీ ముందు నిలబడిపోతే మీరు మిగలదు అక్కడ హార్థిక పూర్వం అయిపోతారు శ్రీకృష్ణుడు వచ్చి తన బాల లీలన్నీ మీద ప్రకటించారంటే మీరు ఇల్లు వాజ్జీని ఖాళీ చేసే అక్కడ పారిపోవాల్సి ఉంటుంది శ్రీరాముడు వచ్చాడంటే వెంటనే బాణం వేసుకుని మిమ్మల్ని కొట్టిపారేస్తాడు ఎందుకంటే మీలో ఉన్న అభిమానులు ఆయన సహించలేదు వీళ్ళందరూ దూరంగా ఉండడం వచ్చింది కుమారస్వామి వచ్చాడంటే శక్తిని ఇలా అన్నాడంటే మీరు ఏమీ కాబట్టి దేవుడు ఎక్కడున్నాడో అక్కడే ఉండనివ్వండి కఠినమైన దేవుణ్ణి మీరు హ్యాండిల్ చేయలేరు దేవుడు సరళ రూపంగా మీ ముందు ఉన్నాడు మీరు తెలుసుకునే కృతార్థలు కలుగు అది విభూతి యోగం యొక్క మహిమ సో బుద్ధి సో బుద్ధి రూపం బుద్ధి ఈశ్వరం నుంచి ప్రకటమవుతుంది చాలా సరళం దీంట్లో కఠినమేముంది ఒక చిన్న పిల్లవాడు మంచి బుద్ధిని ప్రతిభని ప్రదర్శిస్తూ ఈ ఇది ఈశ్వరుని రూపం ఈ రూపాన్ని మేము హ్యాండిల్ చేయగలం ఎందుకంటే పిల్లాడు మంచి ప్రతి ప్రతిభను ప్రశంసిస్తున్నాడు ఆ ప్రతిభ రూపంగా ఈశ్వరుడే గలడు ఇప్పుడు ఇన్ దట్ ఫార్మ్ మీరు ఈశ్వరుణ్ణి హ్యాండిల్ చేయటంలో ఏమీ లేదు కాబట్టి ఆ సరళమైన ఈశ్వరుని యొక్క రూపమునందు ఒక ప్రకారమునందు దానికే విభూతి పేరు సరళమైన దాని ఎందు మీరు రుచిని మీరు కలిగి ఉండాలి అంతేగాని ఓ మహాత్ము నేను మీకు ఒక దృష్టం కలుగుతాను ఓ మహాత్ముడి దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళాడు వెళ్ళి మహాత్మ ఆయన అడిగారు ఏమయ్య భక్తులు అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఆయన కూడా వచ్చి వెళ్ళిపోకుండా అలాగే కూర్చుండిపోయారు సత్సంగమైనా వెళ్లకుండా ఏమయ్యా ఇంకాలో కూర్చున్నామంటే నాకు మీరు ఈశ్వరుణ్ణి చూపించాల్సిందే అంటే మహాత్ముడు వెళ్ళి వెళ్ళు అని త్రోసి కూర్చున్నాడు ఇక్కడ నేను వెళ్ళనున్నాడు నీ ఈశ్వరుని చూపించేదాకా నేను వెళ్ళాలి సరే అయితే నీ నీ ఏడు నువ్వు ఏడు అని ఆయన ఏం చేశారంటే లోపలికి వెళ్ళిపోయి ఏదో భిక్ష ఏదో చపాతి ఏదో తినేసి ఆయన ఆయన పూర్తి చేసుకుని పడుకొని నిద్రపోయారు ఆయన ఇక్కడ అక్కడే కూర్చుని ఉన్నాడు ఆయన ఐడెంటికి నిద్రలేచారు నిద్రలేచి గదిలోంచి బయటకు అక్కడ కూర్చుని ఇంకా తెల్లవరలో అలాగే కూర్చున్నాడు ఏమయ్యా నువ్వు వెళ్ళాంత వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు వెళ్ళేదు అంటే మీరు ఈశ్వరుణ్ణి చూపిస్తే కానీ నేను వెళ్ళాం సరే అయితే ఆయన నదికి స్నానానికి వెళ్ళిపోయారు నది స్నానం చేసుకుని అక్కడ ఆయన అనుష్ఠానం అది పూర్తి చేసుకుని ఏడింటికి వాపస్ వచ్చారు ఇంకా అక్కడే కూర్చుని ఉన్నాడు లోపలికి ఆయన కొద్దిగా బ్రేక్ఫాస్ట్ తీసి కాఫీ తాగి మళ్ళీ బయటకు వచ్చారు ఇంకా అక్కడే కూర్చుని ఎవ నువ్వు ఇంకా ఎక్కడే కూర్చున్నామంటే మీరు ఈశ్వరుని చూపిస్తే కానీ వెళ్ళాలన్నా ఓహో అలాగా ఓ కర్మ ఒకటి తీసుకొచ్చారు లోపల నుంచి తీసుకొచ్చి ఆ కర్మ పెట్టి శుభ్రంగా పది దెబ్బలు వేశారు వేసి ఇప్పుడు కనపడ్డా ఈశ్వరుడు అని అడిగాడు లేదు కనపడలేదు మీరు ఈశ్వరుణ్ణి చూపిస్తేనని వెళ్ళ వెళ్ళాలన్నా లేవడా లేచాడు బయటికి రా బయటకు వచ్చాడు లోపలికి వచ్చేప్పుడు ఈ అశ్వత్థ వృక్షాన్ని చూసేవా లేదా అని అడిగాడు అక్కడ రావి మొక్క ఒకటి ఉన్నాడు ఈ రావి మొక్కని చూసావా లేదా మళ్ళీ కరచుకుని ఒక్కది అద్దేశారు నన్ను నీ ఈశ్వరుణ్ణి నీకు ఈశ్వరుడు కావాలి నీకు అశ్వత్థ సర్వ వృక్షాన గీత చదివా చదివాను అశ్వత్థ సర్వ వృక్షానమ్మని చదివేవా చదివాను వృక్షములలో అశ్వత్థ వృక్షము నేనే అని అహం నువ్వేం చదివేవు గీత అని మళ్ళీ కనబట్టి ఇంకొక దెబ్బ కొట్టాడు కొద్దిగా చూడశ్వత్వ వృక్షం చేస్తాడు చూడు కృష్ణుడు ఉన్నాడా లేదా ఉన్నాడు కనపడ్డా లేదా కనపడ్డాడు పో ఇంటికి ఏం చేయాలి ఇంతకీ ఆ కథలో ఉన్న స్వారస్యం ఏంటంటే అతనికి ఈశ్వర దర్శనం అయినది అతడు ఆన మహానందాన్ని అనుభవించాడు నాకు ఈశ్వర దర్శనమైనది అని కాబట్టి ఈశ్వరుని యొక్క దర్శనం అలా ఉంటుందో మీరేమనుకుంటారు మీరంటే మీరని కాదు జనరల్ గా ఈశ్వర దర్శనం అంటే ఆయన ఎవడో ఇలా కూర్చొని ఇలా వామిట్ చేసి లింగం తీస్తే ఈశ్వర దర్శనం అనుకుంటారు అది అది ఈశ్వర దర్శనం ఎలా అవుతుంది దట్ ఈస్ సమ్ ఆఫ్ ఎ చీటింగ్ ట్రిక్ అది ఈశ్వర దర్శనం అవుతుంది ఎవడో వచ్చి ఫోటోలోంచి చపాతీలు వచ్చాయంటే అదో దేవుడు అక్కడ ఉన్నాడు మొత్తం అందరూ బాధలు పెడతారు అక్కడికి వెళ్ళి అది ఈశ్వర దర్శనాల్లో అవుతుంది ఫోటోలోంచి చపాతీలు అసలు ఒకవేళ వస్తే అది ఈశ్వరుడు అవుతుందా కొను అనుకోండి రావు అలాంటి విద్విధాలు ఏమి ఉండవు ప్రకృతికి విరుద్ధంగా ఏది జరగదు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఫోటోలోంచి చపాతీ రాదు చపాతీ పిండి తీసుకుని దాన్ని ప్రాసెస్ చేస్తే చపాతీ వస్తుంది అంతేకాని ఫోటోలోంచి చపాతీ రాదు వచ్చిందని ఎవడైనా అంటే ఇది ఈజ్ సమ్ నాన్ సెన్సిటీస్ కాదండి వచ్చిందే అనుకోండి వస్తే కూడా అది ఈశ్వరుడు కానే కాదు అదేదో సమ్ కైండ్ ఆఫ్ సమ్ నాన్ సెన్సిటీవ్ కాబట్టి ఈశ్వరుని యొక్క తత్వాన్ని ఎదిగి ఈశ్వర పరిభాషను ఈశ్వరుడు అంటే ఏమిటి ఆ పరిభాషను సక్రమంగా మనం మనస్సులో అర్థం చేసుకుని పెట్టుకుంటే మీకు సర్వత్రా ఈశ్వరుడే కనపడతాడు మీరు ఒక సంగతిని గుర్తించాలి ఈశ్వరుడు అంటే ఒక పెద్ద ఆయన కాదు ఈశ్వరుడంటే ఒక తత్వము లైక్ ఆకాశము ఇప్పుడు ఆకాశము అంటే ఇప్పుడు మీరు ఒక ఆయన ఏమన్నా ఆకాశరాజు ఎక్కడ నేను వెతకడం ప్రారంభించాడు ఏంటంటే ఆకాశరాజుని వెతకడం ఏంటంటే నువ్వు నిలబడి ఉన్నదే ఆకాశం అదేనా ఆకాశరాజు ఏ ఆకాశరాజు ఏ ఉండదు అదే ఆకాశరాజు రాజు అంటే ప్రకాశించున్నది ఈ ఆకాశం ప్రకాశిస్తుందా లేదా ఆ సమంతాత కాశతే ఆకాశ ప్రకాశిస్తోంది అదే ఆకాశం దాన్నే కవి ఆకాశరాజు అన్నాడు ఇప్పుడు ఆకాశరాజు కావాలన్నాకంటే ఇప్పుడు ఆకాశరాజు అంటే ఆయన మేషాలు ఉంటాయి ఈ జనపాలు ఉంటాయి ఈ చేతులు కత్తి పుట్టుకుంటాడు నీకు ఎక్కడ కనపడుతుంది ఆకాశరాజు ఒకవేళ కనపడ్డా అనుకోండి ఇంకా కరెంట్ ఒకవేళ కనపడితే నువ్వేమో ఉద్ధరిస్తావా కాబట్టి ఈశ్వరుడు ఒక డు కాదు ఒక డు కాదు ఒక పెద్ద కాదు ఈశ్వరుడు ఒక తత్వం ఆకాశము ఉంటుంది ఆకాశం ఎక్కడుంది ఎక్కడ లేదు బయట లోపల ఆకాశ శరీరం బ్రహ్మ కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క పరిభాషను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీరు ఈశ్వరునికి పరోక్షంగా ఎన్నడూ ఉండనే లేరు అపరోక్షుడే నిత్య అపరోక్షుడు సో బుద్ధి ఎప్పుడైనా చూడండి మీకు వైరాగ్యం కలిగిందనుకోండి ఆ వైరాగ్యమును వైరాగ్యం కలిగింది అనుకోండి ఎందుకులే మనకి మనకు వద్దు వాళ్ళనే తీసుకొని అని మీరు అన్నారనుకోండి సపోజ్ లక్ష రూపాయల గురించి దెబ్బలు అనుకుంటున్నారనుకోండి సపోజ్ సడన్గా మీకే అనిపిస్తుంది పళ్ళే ఈ రూపాయలు వాడైతేనే నేనైతేనే ఎగిరి పిలిచిన్నా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను తీసుకెళ్తా అని మీరు ఆశీర్వదించారనుకోండి వైరాగ్యం కలిగి ఆ బుద్ధి దాన్ని అది నిర్వేదాయిని బుద్ధి నిర్వేదమును వైరాగ్యమును ఇచ్చినటువంటి బుద్ధి ఏదైతే కలదో అది ఈశ్వరుని యొక్క విభూతి మీలో మీకు కలిగే అవకాశం ఉన్నది తర్వాత మీకు మనస్సు ఏకాగ్రమైందనుకోండి అంటే సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ ఆత్మ సంస్థం మనస్కృత్వ నా కించి దప్పించింతే అని శ్రీకృష్ణుడు ఆరోధ్యాయంలో చెప్పాడు మనస్సును ఆ చైతన్యమునందు విలీనం చేసి నిశ్చలంగా ఉండిపో సైలెంట్గా ఉండిపో అలా సై దాన్ని వేదాంత సమాధి అంటారు అంటే చిత్ సమాధి యోగుల సమాధి చిత్త సమాధి వేదాంతుల సమాధి చిత్త సమాధి కాదు చిత్ సమాధి యోగుల సమాధి చాలా కష్టం దానికి ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అన్ని స్టెప్స్ దాటి అక్కడికి వెళ్తే అదేదో ఒక ట్రాన్స్లో వస్తుంది చాలా కష్టం వేదాంతుల సమాధి సరళ అంచేతనే రుచి కఠిన పశ్యతే సరళన్న రోచతే మీకు యోగుల సమాధి మీకు చెప్తాను రండి కూర్చోండి అంటే మీరు తట్టుకోలేరు దాన్ని పద్మాసనం ఏంటంటే మీరు పారిపోతారు కానీ కాబట్టి యోగుల సమాధి మనకేమో అరగదు వేదాంతుల సమాధి మనకి రుచి ఉంటుంది అదేముందండి సో అలా ఉండకూడదు చిత్త సమాధి కావాలి మనకి చిత్త సమాధి అక్కర్లేదు అది ఆత్మసంస్థం మన కృత్వా నా కించి వెతి చెందలేదు ఆరోగ్యాయంలో సో మనస్సును ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోంది మనస్సు పుట్టి పుట్టుక ఎక్కడా గంగ ఎక్కడ పుడుతోంది గంగ ఎక్కడ పుడుతోందో విడుపు వెతుకుతానంటాడు నదీ మూలం నది యొక్క మూలాన్ని వెతికి ప్రయత్నించడం అనవసరం అవసరం ఎందుకంటే గంగను మీరు వెతకడానికి ప్రయత్నించారనుకోండి ఓకే వెళ్ళండి హృషికేశ్ దాటి వెళ్ళండి హరిద్వారం హృషికేశ్ దాటి వెళ్ళండి వెళ్తే దగ్గరికి వెళ్తారు అక్కడ మీకు అక్కడికి వెళ్ళేప్పటికి ఓ పాయ ఇటు వస్తుంది ఓ పాయ ఇటు నుంచి వస్తుంది ఏం చేస్తాడు ఇప్పుడు ఎటు వెళ్తాడు అయిపోయిందా మీ అన్వేషణ పూర్తయిందా లేదండి ఇటు వెళ్తాం ఎందుకని ఇటు ఇది భాగీరథ ఎవరు చెప్పాడు నువ్వు పెట్టుకున్న పేరు కదా ఇది ఇది ఇది ఇటు ఇటైనా వెళ్ళొచ్చు ఇక వెళ్ళొచ్చు నువ్వు ఇది కనార్ సేట పోన్లైన్ ఇటు వెళ్ళాం వెళ్ళు ఇటు వెళ్ళు ఉత్తర కాశీ వెళ్ళేప్పటికి ఏమవుతుందంటే మళ్ళీ ఇట్నీ గోహట వస్తూ ఉంటుంది నువ్వు ఇంటిని గోహటొస్తూ ఉంటుంది ఇప్పుడు ఏదేది గంగ కాబట్టి నదీ మూలమును అన్వేషించుట విన్నారా ఎప్పుడైనా నదీ మూలము అన్వేషణీయం ఒక శ్లోకం ఒక స్మృతి వాక్యం కాబట్టి నది యొక్క మూలాన్ని నువ్వేమో అన్వేషిస్తావా ఏదో కన్వెన్షనల్గా కనిపించని అనుకోవడం తప్ప నది యొక్క మూలం కాదు నువ్వు అన్వేషించాల్సిందే భగవాన్ నమన మహర్షి చెప్పినట్టుగా మనస్సు ప్రవాహం అదే గంగ స్వసా జ్ఞాన గంగా విమలాది గంగ అంటూ ఏదో ఉంది కాశీపంచకం శంకర భగవత్పాద ఉంది సో ఆ జ్ఞాన ప్రవాహం ఆ మనోవృత్తి ప్రవాహం ఆ సంకల్పముల యొక్క ప్రవాహం అది గంగ ఆ గంగ ఎక్కడ పుడుతో ఉంది ఆ గంగోత్తరులు నువ్వు వెతుకు అదే చైతన్యం అదే చిట్ అంటే తెలివి ఎరుక ఏమి కష్టమేం కాదు తనంత తానుగా తెలుస్తూ ఉంటుండే దాన్ని పట్టుకునే ప్రయత్నం ఏం చేయక్కర్లేదు అది ఎప్పుడు మీలోనే ఉంటుంది అదిగా ఉండిపోవడమే అది చిత్ సమాధి అంటారు సో ఆ విధంగా మనము మనస్సును నిశ్చలంగా ఆ చిత్ సమాధిలో ఉన్నాము అని మీకు బుద్ధి కలిగింది బుద్ధి కలగాలి దాంట్లో బుద్ధి కలిగితే ఆ బుద్ధితోటి బుద్ధిని నిశ్చలం చేసుకుని చిత్ సమాధిలో కూర్చుంటారు అటువంటి బుద్ధి మీకు పుట్టిందనుకోండి అదిగో ఆ బుద్ధి ఈశ్వరు నుంచి వచ్చినది విభూతి ప్రతి బుద్ధి వృత్తి ఈశ్వరు నుంచే వస్తుంది ధియో యో నష్టప్రచోదయా కానీ విభూతి రూపంగా అటువంటి చిత్ సమాధిని ఇచ్చేటువంటి బుద్ధి సపోజ్ మీ మనస్సు శాంతంగా ఉందనుకోండి ఎప్పుడైనా శాంతమైన మనస్సు గురించి మీరు మనస్సు పెట్టారా ఎప్పుడైనా దాని మీద పెడితే కానీ దొరకదు మనస్సు సాధారణంగా ఆగమాగంగా ఉంటుంది తప్ప శాంతంగా ఉండదు అల్లకల్లోలంగా ఉంటుంది కకాలికల కింద ఉంటుంది ఎందుకని ఎందుకంటే మీరు సెల్ ఫోన్ ఒకటి పెట్టుకుని పన్నెండు మెసేజెస్ అలా చూసుకుంటూ ఉంటారు తర్వాత మళ్ళీ అలా నొక్కుతూ ఉన్నాం వాడికి ఏదో అంటూ ఉన్నాం వాడి ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకు లిఫ్ట్ చేయలేదు బాత్రూంలో ఉండి ఉంటాడు ఏమో ఎక్కడ ఉండు ఉంటాడు ఎందుకంటే మీకు అనవసరం కదండి వేస్ట్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ మెంటల్ ఎనర్జీ వా వాడు లిఫ్ట్ చేయలేదు ఇంకో ఫోన్ వేసేది అది రాంగ్ నెంబరు అవతల వాళ్ళు హలో అంగానే ఓ రాంగ్ నెంబర్ సారీ అని ఎందుకు ఇదంతా ఇదంతా మనస్సు అల్లకల్లోలంగా లేదు మీకు ఎప్పుడైనా మనస్సు శాంతంగా ఉండాలనే కోరిక కలిగిందా కలగనే లేదా అసలు ఒకవేళ కలిగితే ఆ బుద్ధి మనం శాంతముగా ఉండాలి శాంతంగా ఉండడం అంటే తెలుసునండి ఎవరి మీద కోపాలు ఏమీ లేవు ఎవరి మీద కోపం అందరినీ ఆశీర్వదించేయడమే ఎవరి మీద కోపం లేదు పాపం ఎవరి మీద పాపం లేదు ఓ మహాత్మును నడిచి వెళ్తున్నాడు కుక్క మురిగింది ఫోన్లో కానీ ఇటు వెళ్ళిపోయాడు పాపం ఆ కుక్కకి ఇటు వెళ్తే ఏదో డిస్టర్బెన్స్ అయింది ఎందుకు మనం దానికి డిస్టర్బెన్స్ ఉంది కలిగించాలి అని ఇటు వెళ్ళిపోయాడు ఆ కుక్క వెళ్ళి కుక్క చూసి ఇంకా మొరగడంలో ప్రయోజనం ఉంది కానీ కూర్చుండని ఈ వెళ్ళిపోయాడు కుక్కను ఆశీర్వదించి మరి వెళ్ళిపోయాడు పాపం కాదు ఎవరి మీద తాపం లేదు కాబట్టి మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి ఏ కంప్లైంట్స్ లేవు మీరు భోజనాలు ఎవళ్ళెవో ఇస్తూ ఉంటారు కదా వాటిల్లో కొంత గ్రేడ్స్ సూపర్ క్లాస్ భోజనం మీటి అలాంటి వాళ్ళు ఏది లేదు కోరికలు ఏమైనా కోరికలు ఏవి ఉన్నాయండి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసిన ఇంకా కోరికలు ఏ ఉంటాయి కోరిక లేదు కోపం కోపం లేదు కంప్లైంట్ కంప్లైంట్ లేదు ఈ పరంగా దేవుడు వచ్చి కనపడితే ఎందుకేస్తాం ఎందుకస్తాం ఒకటి అన్నం పెట్టాయా మీ దారి నువ్వు వెళ్ళమని నా పని నేను శాంతంగా అలా ఉండాలి అని మీకు ఎప్పుడైనా కోరిక పుట్టిందండి అలా ఉండాలండి కోరికే మనస్సులో అల్లకల్లంగా ఉండకూడదండి అలా ఉండాలి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండాలి ఆకాశంలోనే ఉండాలి మనస్సు నిర్మలంగా అలా ఉంటే ఎంత బాగుందో అని మీకు బుద్ధి కలిగిందనుకోండి అది ఈశ్వరుడిచ్చినటువంటి బుద్ధి శాంతిదాయి బుద్ధి అది కూడా ఈశ్వరుని యొక్క విభూతియే